ఇంతవరకు సైంటిస్టులు పరిశీలించినటువంటి చెట్లలో అంత ఎక్కువ శాతం సూర్యరశ్మిని అబ్జార్బ్ చేసుకునే చెట్టు అశ్వత్థ వృక్షం తప్ప మరొకటి లేదు ఈ సత్యాన్ని ప్రాక్టికల్గా మీరు గుర్తించు ప్రాక్టికల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే రాజుమొక్క పాకితే అది మహావేగంగా విస్తరిస్తుంది అద చూస్తుండగా పెద్దదైతే దాని పెరుగుదలని మీరు ఆపలేదు ఎందుకంటే అది ఫొటో సెన్థోసిస్ చాలా బలంగా చేసేస్తుంది తర్వాత రెండు రాళ్ల మధ్యన ఉండే మట్టిలో కూడా పెరిగిపోతుంది తర్వాత గింజ రావి గింజలు ఆ పైన సిమెంట్ మీద పడితే పైన ఈ సిమెంట్ మీద అక్కడ పడితే అక్కడ కూడా మూవ్ చేసుకుంది దాన్ని మీరు ఆపలేరు దాన్ని మీరు కొట్టేసి ఆ గోడని రక్షించాలి కానీ మీరు కొట్టకపోతే అది ఆ గోడలోనే పెరిగేసుకోరు సిమెంట్లోనే పెరిగేసుకోవడం ఎందుకంటే అది ఫొటోసిన్థోసిస్ చేసేస్తూ ఉంటుంది మహావేగంగా సీజర్ఎస్ని పడగానే అబ్జర్వ్ చేసేటం నువ్వు కోరుకుంటే మార్చేటం పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందో చూసిన అశ్వత్థ వృక్షాన్ని మీరు పెట్టుకుంటే అక్కడ మీరు ఒక ఆక్సిజన్ ఫ్యాక్టరీని పెట్టుకుంటారు సార్ ఆక్సిజన్ ఫ్యాక్టరీ అని వడ్డించారు సైంటిస్ట్ రావి అసలు చెట్టే ఆక్సిజన్ ఫ్యాక్టరీ మీరు చెట్లు కొట్టేస్తున్నారంటే ఆక్సిజన్ ఫ్యాక్టరీలను కొట్టేస్తున్నారని అర్థం ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఉంది హైదరాబాద్ లో తెలుసా మీకు వీడి మట్లలో ఒకప్పుడు ఐడిపిఎల్ కూడా ఉంది ఈ పెంచిన ఐడీపీఎల్ మూసేస్తారు జీడిమట్లలో ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు ఆక్సిజన్ తయారు చేస్తారు ప్లాంట్ ఇస్తారంటే ఆక్సిజన్ తయారు చేస్తారు దాన్ని కూల్ చేసి సెలెక్టివ్గా డిస్టింగ్ చేస్తే ఆక్సిజన్ ఫ్యాక్టర్ తీసుకుంటారు దాన్ని సిలిండర్లు కాబట్టి హాస్పిటల్స్ తగ్గుతారు విశాఖలో ఇప్పుడు పేరిపోయిన ఆక్సిజన్ ప్లాంటే ఆక్సిజన్ తయారు చేస్తారు అటువంటి ఫ్యాక్టరీ జీడిమట్లో ఉన్న ఫ్యాక్టరీ వీడి మంటలో అక్కర్లేదు ఆ పక్కన చెట్లు ఉన్నాయి చూడండి మన పక్కన కోతులు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి ఆక్సిజన్ ఫ్యాక్టరీ మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కని ఆక్సిజన్ ఫ్యాక్టరీని మెయింటైన్ చేస్తున్నారు అలా నాలుగు కాల పాటు వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తారని దాన్ని ఎక్స్పాన్షన్ అని ఆలోచనలో అవి చేయరని దాన్ని మోర్ ఎఫిషియంట్ గా చేసే ప్రయత్నం ఏమీ చేయకుండా వాళ్ళు అలా సోమరపూతుల్లో ఉండిపోయి ఆ ఆక్సిజన్ ఫ్యాక్టరీ అలాగే మెయింటైన్ చేస్తారని నేను పరమేశ్వరుని ప్రా ఎందుకంటే వాళ్ళు అలాగే అరది పండు మీద వేగ బాల నుంచిగా ఎట్ల నుంచి లోపలికి వెళ్ళి ఆ ముందున్న బిల్డింగ్ లో వాళ్ళ పనుల ఓ పూర్తి మళ్ళీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతూ ఆ వెనకాల కోతులు ఆక్సిజన్ ఫ్యాక్టరీలు చక్కగా అభివృద్ధిగా ఉంటాయి ఇంకా వెనకాల మంచి కాకులు దూరాన్ని కారడవి దూరం చిట్టడవి అలాంటి అడవిటింగ్ ఉంది అదో రెండు మూడు ఎకరాలు క్లియర్ చేసేసి ఒక ఏడంతస్తుల భవంతి నిలబెడుతున్నారు అలా అవ్వకూడదు ఈ కొంత అడగైనా మనకు నిధులు ఉంటుందని నేను ఈశ్వరుని రోజు దర్శిస్తూ ఉంటాను అని లేటెస్ట్ హౌలా అన్నారు కాబట్టి అశ్వత్థ వృక్షం ఇట్స్ ఆక్సిజన్ ఫ్యాక్టరీ అంచేతనే ఒక ఊళ్ళో ఒక ఆ పేరు గుర్తులు ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ ఫ్యాక్ట్ ఒక వీధి ఉన్నది వెస్ట్ గోదావరిలో ఆ వీధిలో ఇటువైపు అటువైపు అశ్వత్థ వృక్షాలే దట్టమే అశ్వత్థ వృక్షం వచ్చిందంటే ఇంకది కత్తి వస్తుంది ఇంకా అది మహావేగంగా పెరిగిపోతాయండి ఇటు అటు ఇంకూజరస్ చిన్న ఫలం అంత దట్టంగా ఉన్నాయి అక్కడే ఇల్లు ఉన్నాయి అదే వీధికి ఇటువైపు అటువైపు ఆ ఇళ్లలో అందరూ తొంభై ఏళ్ళకి తక్కువ కాకుండా బతికారు గత వంద సంవత్సరాల్లోనే ఎవరో రికార్డు కేవిత ఈ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఆక్సిజన్ సమృద్ధిగా పీల్చుకుంటూ హాయిగా అశ్వత్వ వృక్షం నీడలో అది అశ్వత్థ సర్వవృక్షానం అని శ్రీకృష్ణుడు ఎందుకన్నాడు కానీ అది నిజంగా నిజంగా ఈశ్వరుని యొక్క విపూర్చాడు ఇక్కడ మీరు గమనించాల్సిందంటే చెప్తూ ఈశ్వరుని యొక్క విభూతి ఎందుకని ఫొటోస్ ఈ సృష్టిలో ఇనార్గానిక్ మెటీరియల్స్ తో అంటే హైడ్రోజన్ వాటర్ అండ్ హైడ్రోజన్ వాటర్ హెచ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వాటర్ ఈజ్ ఆల్సో ఇన్ ఆర్గానిక్ పార్ట్లీ ఆర్గానిక్ పార్ట్లే ఇనార్గానిక్ మెటీరియల్స్ భోజనం చేయడానికి పనికిరావ్ ఆహారానికి పనికి కానీ ఈ రెండు ఇనార్గానిక్ మెటీరియల్స్ కలిపి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్లూకోజ్ అంటే ఆహారం ఉత్పత్తి చేసేటువంటి అత్యంత మౌలికమైన ప్రక్రియ ది ఫండమెంటల్ కెమికల్ ప్రాసెస్ ఇన్ దిస్ క్రియేషన్ బికాజ్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ జనరేటెడ్ అన్ ది గ్లోబ్ అన్ ది ఎర్త్ థర్టీ త్రీ ఫొటోసిన్థెసిక్స్ ప్రాసెస్ అక్కడ గ్లూకోజ్ కుంటుంది అది తినే మనం అందరం బతుకుతున్నాం మనకి ఈకోజెస్ సాక్తిగా మారుతుంది దాంతో మనం జీవిస్తున్నాం కాబట్టి చెట్టు ఈశ్వరుని విభూతి మొక్క ఈశ్వరుని విభూతి అక్కడికి మీరు గడ్డి పోషణను కూడా చుంపడంలో న్యాయం లేదు ధర్మం లేదు అది కుంపకూడదు ఎందుకంటే అది కొటోసిన్థసిస్ చేస్తాం చేసి మనకి ఆక్సిజన్ ఇస్తుంది గ్లూకోజ్ ఇస్తాం ఆ గడ్డిని ఓ పశువు నో ఆ పశువు పాలిస్తుంది దాంతో మనం కాఫీకి అవుతాం అది మీరు తుంపేశారనుకోండి ఏమవుతుంది మట్టిలో కలిసి మీరు తుంపకూడదు అది ఆవో ఏదో తుంపాలి మీరు నేను తుంపకూడదు కాబట్టి అది ఒక ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఒక ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ఫుడ్ ఫ్యాక్టరీ చెట్టు అంటే చెట్టే విభూత్ కానీ చెట్లలోకెళ్ళ అశ్వత్సక్షము మరింత గొప్ప విభూతి ఇది ఒక మహిమ అశ్వత్వృక్షాన్ని ఇంకో మహిమ నేను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని ఒకటి ఉంది అమెరికన్ జర్నల్ ఆఫ్ బోటని వాళ్ళు ఈ ఈ సన్ లైట్ వాటి మీద రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్ మల్హోత్రా యొక్క మల్హోత్రా సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసే పబ్లిష్ చేశారు ఆ పేపర్స్ యొక్క కారణం ఏమిటంటే అశ్వత్వ వృక్షము అనేక వ్యాధులను నివారిస్తుంది అంటే దాని అర్థం ఇప్పుడు మీరు అశ్వత్థ వృక్షం తగ్గిపోయి ఆకలి వాళ్ళము అయితే బెరవి తీసుకుని ఏదైనా ఉండమో అలాగే చేయట్టు షుడ్ నాట్ వాళ్ళు ద మీరు మామూలుగా లోపతి అయితే లోపలి వాడండి ఆయుర్వేదం అయితే ఆయుర్వేదం వాడండి బట్ సైంటిస్టులు దాన్ని స్టడీ చేసి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి కాంపౌండ్స్ ఐసోలేట్ చేసి వాటి యొక్క మెడిసినల్ ప్రాపర్టీని పరీక్ష చేస్తారు చేస్తే దాంట్లో ఎటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని మనకు తెలుస్తుంది ఆ విధంగా పరీక్ష దాంట్లో అశ్వత్వ వృక్షం బెరడు ఆ బెరడు నుంచి తీసినటువంటి సారము రసము అది ఉదర వ్యాధులకు మంచి నివారణ ఉపాధిగా ఉంటుంది కాబట్టి దాని ఆయుర్వేదంలో వాడతారు తర్వాత కొద్దిగా మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అదేమంటే ఎసిటైల్ కోలిన్ అని ఒక మాలిక్యూల్ ఉంటుంది ఎస్టిటైల్ కోలిన్ సిహెచ్ఓఎల్ఐ అనేది ఈ ఎసిటైల్ కోలిన్ మన శరీరంలో ఉంటుంది కెమికల్ మెషిన్ జరిగిందా వాడుతుంది ఉపయోగిస్తుంది బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది మైన్యూటెస్ట్ క్వాంటిటీస్ లో ఈ ఎస్టైల్ కోలిన్ ఇచ్చే పాయిజన్ ఈ లోపల ఉంటుంది అనే మైక్రో ఉంటుంది డోస్ పెరిస్తే పాయిజన్ వాళ్ళెస్టర్ అయితే పాయిజన్ కాదు ఎనివే ఇది ఏం చేస్తుందంటే ఎస్టైల్ కోలిన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద చాలా అడ్వాన్స్ ఎఫెక్ట్ ఉంది అంటే హార్ట్ అటాక్స్ ఇటువంటివి అటువంటిది కలిగిస్తుంది అది కనుక ఆ పాయిజన్ అయినట్లయితే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది ఎందుకంటే వెస్టల్స్ బ్లడ్ వెస్టల్స్ అన్ని డైలేట్ అయిపోయి వ్యాసోడైలేషన్ అంటారు బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది హార్ట్ బీట్ స్లో అవుతుంది డెబ్బై డెబ్బై డెబ్బై ఉన్నాడు కదా తగ్గిపోతుంది సో ఆ విధంగా ఆస్మాటిక్ అటాక్ను కూడా కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో వెసిటైల్ కోలీన్ ఇచ్చే పాయిజన్ కానీ ఎప్పుడైనా వెసిటైల్ కోలీన్ పాయిజన్ కనుక అయితే ఈ అశ్వత్థ వృక్షము యొక్క బార్క్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉపయోగిస్తే అపాయుధ యొక్క ఎఫెక్ట్ లేకుండగా ఇది కాపాడుతుంది కాబట్టి ఎప్పుడైనా విష అయినప్పుడు ఆ విషము యొక్క ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేసేటువంటి శక్తి ఆ అటువంటి మెడిసినల్ ప్రాపర్టీ ఆ వృక్షానికి కలదు తర్వాత మామూలుగా మీరు గమనిస్తే యాంటై హిస్టమిన్ డ్రగ్స్ అని వాడుతూ ఉంటాం ఎంత హిస్టమింగ్ కానీ మామూలుగా ఇది రొంప బాగా రన్నింగ్ రోజు ఉన్నట్టుకోండి యాంటై హిస్టమింగ్ బెనిట్రీల్లో ఇలాంటివివ ఉన్నాయి ఇంకా మోడర్న్ గా ఇంకా కొన్ని ఈ బెనిట్రీలు అనేది వెరీ ఓల్డ్ యాంటై హిస్టమింగ్ ఈ మధ్య కాలంలో ఇంకా ఇవే ఓ్రగ్స్ వచ్చాయి ఈ అశ్వత్వ వృక్షం యొక్క ఎక్స్ట్రాక్ట్ కూడా ఎంట హిస్టమింగ్ రూపొచ్చాయి చెప్పొచ్చేదాడు తర్వాత వేరియం క్లోరైడ్ అని వెరీ టాక్సిక్ పాయిజన్ ఒకటి వెరీ టాక్సిక్ పాయిజన్ వేరియం క్లోరైడ్ వేరియం సల్ఫైట్ నాట్ పాయిజన్ వేరియం సల్ఫైట్ నీళ్ళని ఇస్తారు ఎక్సరేట్ ఇవ్వడానికి దానికి అది పాయిజన్ కాదు ఎందుకు తెలిసిన అది డిజాల్వ్ కాదు వాటర్ లో డిజాల్వ్ కాదు కాబట్టి పాయిజన్ కాదు డిజాల్వ్ అయిందంటే వేరియం అయాన్ ఇస్తారు డిజాల్వ్ అయ్యాయంటే డెడ్లీ పాయిజన్ బేరియం క్లోరైడ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ కాబట్టి బేరియం క్లోరైడ్ ఈజ్ అ పాయిజన్ ఆ పాయిజన్ని న్యూట్రలైజ్ చేసేటువంటి శక్తి విషాన్ని లింక్ చేసేటువంటి శక్తి అశ్వత్థ వృక్షం యొక్క ఎక్స్ట్రాక్ట్ ఉంది అంటే విషము అన్ని రకాల విషాన్ని తొలగిస్తాయి టాక్సిక్ సబ్స్టెన్సెస్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏవైతే దేహం మీద ఉంటాయో అవేమీ లేకుండా అశ్వత్థ వృక్షము కాపాడేటువంటి శక్తి దానికి ఉన్నది తర్వాత డైబెటీస్ ను కూడా అశ్వత్వ వృక్షం యొక్క ఎక్స్ట్రాక్ట్ క్యూర్ చేస్తాయని వాళ్ళు కొనుక్కున్నారు ఉదాహరణకి టాల్ఫ్ గ్యూటా మాయిడ్ అనే ఒక డ్రగ్ డైబెటీస్ ను క్యూర్ చేస్తుంది ఈ అశ్వత్వ వృక్షం యొక్క ఎక్స్ట్రాక్ట్ ఇట్ హ్యాస్ ది పవర్ టు క్యూర్ డైబెటీస్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ కంపేర్డ్ విత్ టాల్ బ్యూటా మాయిడ్ అంటే దాని అర్థం వెరీ గుడ్ ఎఫెక్ట్ ఇన్ క్యూరింగ్ డైబెటీస్ అది అశ్వథ వృక్షానికి ఉన్నారు తర్వాత మామూలుగా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి నీళ్లు కల్తీ నీళ్లు ఆ మధ్యన హైదరాబాద్లో కూడా అయ్యింది ఏమిటి తెలిసినా ఆ బ్యాక్టీరియల్ రెండు బ్యాక్టీరియాలు ఉన్నాయి ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియా ఒకటి స్టాఫిలో కాక సారియస్ ఒక బ్యాక్టీరియా చాలా ఫేమస్ మామూలుగా జ్వరాలు అన్నీ దాని దానివల్లే వస్తాయి కాఫిలో కాక ఈ కోలాయి మీరు విరుంటారు ఈ కోలాయ్ పేపర్లలో చూస్తుంటారు ఈ డాట్ ఎక్రోనిమో కోలాయిలైడ్ వెరీ డేంజరస్ బ్యాక్టీరియా ఈ కోలాయి ఈ మంచినీళ్లలో ముడికి నీరు కలిసినప్పుడు వచ్చే ఈ బ్యాక్టీరియా రోగులు ఈ రెండు బ్యాక్టీరియాలని సంహరించి వాటి ఇన్ఫెక్షన్ లేకుండా చేసేటువంటి యాంటీ బయాటిక్ ప్రాపర్టీస్ అంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఈ అశ్వత్థ వృక్షానికి అమేజింగ్ ట్రీ ఇది ఫైనల్ గా స్కిన్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి కూడా అశ్వత్థ వృక్షం యొక్క బెరడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ట్రీ వాటికి ఆసక్తి ఉన్నది స్కిన్ ప్రాబ్లమ్స్ చిన్న ఎగ్జీమా మొదలైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సోరియాసి ఎగ్జీమా ఇవి వదిలిపెట్టాలి అక్కడ మనిషి బతుకున్న కాలంలో కూడా ఉంటాయన్నట్టుగా ఉంటాయి చాలా న్యూస్ అయితే సో వాటిని చీవ్ చేసేటువంటి శక్తి అసూస్థ వర్క్ కలదు కేర్ఫుల్గా డాక్టర్ సహాయం అప్లై చేయాల్సి ఉంటుంది ఫైనల్గా యాంటై నియోప్లాస్టిక్ యాక్టివిటీ ఏమి ఉంది క్యాన్సర్ రాకుండా చేసేటువంటి శక్తి కూడా అసూక్కి కలదు అదే నిజంగా ఇదంతా కూడా mean the In of medical research wallu um, ah last matter finally they were going to ask them that we want to hear what they say we may hope that medicine when it has a thoroughly ruined digestion with synthetical remedies yes <laughs> we will return to the most ancient remedies of mankai టు ద మెడిసినల్ ప్లాంట్ అని అంటారు అర్థమైంది కదండి మీకు పాయింట్ కాబట్టి అశ్వత్థ వృక్షానికి చాలా గొప్ప మహిమ జాలదు ఇకపోతే వేదంలో యజ్ఞాలు అవే ఉంటాయి కదండి వాటిలో ఈ అశ్వత్థ వృక్షం యొక్క పుడకలు స్విగ్స్ అంటారు వాటిని హోమానించడానికి వాడతారు అందులో హోమం చేయాలంటే ఏ పుడకలు పడితే ఆ పుడకలు పనికి రావడం సో అశ్వత్వ వృక్షానికి సమిధలు అంట అమే ఈ పొడకల్ని సంస్కృతంలో సమిధలు అంట హోమం చేసేప్పుడు సన్నిధలు వేస్తారు కదా ఆ సమిధలు అంటే మీరు నేపాళ ఆభర్థి తీసుకొచ్చి వీరికి అలా వేయకూడదు ఏది పడితే అది వేయకూడదు ఈ పిచ్చి పొక్కలన్నీ సమిధల కింద వేయకూడదు అశ్వత్వం ఆ అశ్వత్వ వృక్షం యొక్క సమిధ అది అన్నిలో వేసినప్పుడు ఆ ధోమ వస్తుంది అదే అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క వ్యాధులను నివారణ సామర్థ్యం అనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి మీరు చూశారు సో అదే అస్వత్వం ఎవరిలో ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారంటే త్రిమూర్తులే కదయా ఒకే పరమాత్మ ఇంకే మూడు డిఫరెంట్ పేర్లు ఆ పరమాత్మ అస్వత్వ రూపంగా ఉన్నాడు ఆ అశ్వక్షం యొక్క మూలమే బ్రహ్మదేవుడు మధ్యమే విష్ణువు అగ్రమే శివుడు అని ఒక మహాత్ముడు చెప్పినాడు చాలా సత్యం అశ్వత్వ వృక్షము చాలా శ్రేష్టమైనటువంటి వృక్షము కాబట్టి ఆ అశ్వత్వ వృక్షము అన్నాడు మీకు చిన్న ఎపిసోడ్ చెప్తాను ఒకసారి ఒక భక్తుడు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆ నాకు మీరు ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూపించాలి అని అడిగాడు అయితే ఆయన వీడిని పఠించుకోలేడు మనగా సత్సంగానికి వెళ్ళాడు సాయంకాలం ఆరుగానికి వచ్చి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూపించాలి అని వెళ్ళి అడిగాడు అయితే ఆయన వీడి ముఖం చూడలేదు సరే సత్సంగం అయిపోయింది మీరున్నారీ ఎవరిగారిని వాళ్ళు ఎందుకు వెళ్ళారు వీడింకా అక్కడే కూర్చున్నాడు నేను అడిగారు రహరా ఇక్కడే కూర్చొని నాకు మీరు దేవుణ్ణి గుర్తించాలి అది ఇంకా ఆ పని చేయలేదు కదా అంటే చాలా సార్లే అని ఆయన ఆయన పలహారం చేసి తొమ్మిదింటికి పడుకునే ముందు ఒకసారి బయటికి తొమ్మిది చూశారు ఇంకా వీడు అక్కడే ఉంటాడు కూర్చుని ఉన్నాడు ఇప్పుడు తలుపు గెలి ఆయన వెళ్ళి పడుకుంటారు పొద్దున్న ఐడెంటికీ లేచారు లేస్తే వీడు ఇంకా అక్కడే కూర్చున్నావు వెళ్ళలేదా ఇంటికంటే వెళ్ళలేదా ఏమిటి నీ సమస్య ఏమిటంటే మీరు దేవుణ్ణి చూపించాలి అలా ఆయన నది స్నానానికి వెళ్తారు పక్కనే నది ఉంది ఆ నదికి వెళ్ళి స్నానం చేసి ఆయన అనుష్ఠానం అది పూర్తి చేసుకుని ఆయన మళ్ళీ వేడి ఇంటికి వచ్చారు అప్పుడు లోపలికి వెళ్ళి ఆయన కొంచెం పదహారు వేల బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ కాగి మళ్ళీ బయటకు వచ్చే ఇంకా కూర్చుంటాడు లేదా నీ సమస్య ఏమిటంటే నేను దేవుని చూపిస్తే కానీ నేను ఇక్కడి నుంచి కలాలలో ఉంటాడు ఓ అలాగానే ఇది నేను దేవుని చూపిస్తానని లోపలికి వెళ్ళి ఓ వేప బెత్తం అనుకో వేప బెత్తం అంటే కాదు వేము వేము బెత్తం ఎప్పుడైనా ఉందిరా మీరు అది ఒక పొద ఉంటుంది ఈ బ్యాంబూ టిక్కెట్ ఉంటుంది అలాగే ఉంటుంది ఆకులు కూడా అలాగే ఉంటాయి ఫ్యామిలీ బొటానికల్ ఫ్యామిలీస్ కానీ వేము దాని వేము వేము యొక్క బెత్తము లేప బెత్తము అవుతుంది అలాగే ఏదైనా పేరు వచ్చిందనుకుంటారు లేపము ఒక్క కాదు ఆ వేము అది పోసి ఆ ఆకులు తీసేసి కొంచెం ముళ్ళు వేముంటే తీసేసి సన్నటి బెత్తం వస్తుంది సాఫ్ట్గా ఉంటాం ఇలా బెల్డ్ అవుతుంది పూర్వం టీచర్స్ వాడి వాళ్ళు నెక్స్ట్ జరుగుతుంది దాంతో కొంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాం అది ొండి దెబ్బ తగలదు చురుకు చురుకైన దెబ్బ తగులుతుంది మొండిగా దెబ్బ తగలడం కాదు చురుకైన దెబ్బ అంటే వాడు డెమోక్రసీ మసిల్స్కి ఏమీ కాదు కానీ ఎపిడెమిక్స్ మాత్రం మంట పెట్టినట్టు అయిపోతుంది అనమాట నిప్పు పెట్టినట్టు దాంతో అలాంటి దత్తం అవుతున్నాయి అది పట్టుకొచ్చారు పట్టుకొచ్చి వీడిని మడ్డి మీద నాలుగో ఐదో కొట్టారు ఇప్పుడు కనపడ్డానికి ఏమిదో అడిగాడు ఆయన అడిగితే వాడు అన్నాడు మీరు దేవుణ్ణి నాకు ప్రత్యక్షంగా చూపించాక నేను తప్ప అంటే అప్పుడు ఆయన అన్నారు నీకు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తాను రా అని బయటకు తీసుకెళ్ళి ఆ బయట రోడ్డు పక్కన అశ్వత్థవృక్షం అది చూపింది ఆ చూడని వెనకాల నుంచి పేట ఒక్క దెబ్బ మళ్ళీ ఎలా నీకు దేవుడు కనపడ్డా అడిగా అంటే వాడు అన్నారు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూపించడం అంటే ఇలా నాలుగు చేతులు ఓ చేతిలో గద ఓ చేతిలో తట్టి ఇంకో చేతిలో చక్రం పట్టుకుని వస్తాడనుకుంటున్నారా అందుకే అది దేవుణ్ణి ప్రత్యక్షంగా తోడడం అంటే మీరు సినిమాలన్నీ భావించి ఆ ఆ ఐడియా గుర్తుంటారు సినిమా వాసనని బట్టి వచ్చిన భావన అలా ఉన్నాడు దేవుడు అలా కనపడ్డాడు ఆ దేవుడు అలా ఉంటాడని ఎవరు దేవుణ్ణి అలా ఉపాసన చేయమని చెప్పారు తప్ప ఎవడు అలా ఉంటాడని చెప్పలేదు దేవుణ్ణి అలా మీరు ఉపాసన చేసుకోండి నేను ఉపాసనా రూపం ఉపాసన కోసం ఇచ్చిన రూపమే తప్పన అలాగే ఆయన ఉంటాడని ఒక ఫిజికల్ ఫారంలో అలా ఉంటాడని కాదు అండ్ తర్వాత దేవుడు అలా వచ్చింది కనుకొడితే పతివీయుడు పతివీయుడు అదేముంది మీరేం చేస్తారు సరే మొట్టమొదటి కొంచెం ఎక్సైట్మెంట్లో అదేముంటుందో మూడు సార్లు చుట్టు తిప్పుతారు తర్వాత ఏం చేస్తారు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలనుకోండి ఇప్పుడు మీ మీ బ్రేక్ఫాస్ట్ పోలీలు తింటాడో ఎవరో సమాచారం జరిగింది మీరైతే మూడో నాలుగుతో సరిపెట్టారు ఆయన ఆయన ఇడ్లీలు పెట్టి మీరు ఏమైనా మెప్పించగలరు సమస్య కాదు ఓ అరగంట సేపు దేవుడు మీ ముందే ఉన్నాడు అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు ఇంకోసారి శ్లోకాలు ఏమో కొన్ని చదివి అయ్యా నాకు కొంచెం మీరు వెళ్ళి రండి నేను మళ్ళీ తర్వాత ఇంట్లో మాట్లాడతానని చెప్పాలి నిమిషం సలాగా ఉండిపోతాయి కాబట్టి దేవుడు లేకపోతే నాటకాల కంపెనీ నుంచి వచ్చాడేమో అని కూడా మీరు భ్రమపడే అవకాశం కాబట్టి దేవుడు అలా ప్రత్యక్షం అవ్వడం అంటే కాదండి మాకు కళలో ప్రశిక్షణ కళలో ప్రత్యక్షం అంటే మీ మనస్సులో ఉన్నటువంటి వాసనే కళగా ప్రకటమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు కళలో ఏ రూపంగా ప్రత్యక్షం అవుతాడు అయ్యప్ప భక్తులకైతే అయ్యప్ప రూపంగా ప్రశిక్షణ అవుతాడు దాన్ని బట్టి మీకేమర్థం బాబా భక్తులైతే బాబా రూపంగా ప్రత్యక్షమైంది ఫ్రాన్స్లో ఒక భక్తురాలికి దేవుడు మేరీ మాత రూపంగా ప్రత్యక్షమైంది అంటే అర్థం మీకేమర్థమైంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీ మనస్సులో ఉండే సంస్కారాన్ని బట్టి మీకు ఆ రూపం కనపడుతుంది తప్ప కలలో అదేదో దేవుడు అదే రూపంలో ఉన్నాడని మీరు అనుకోకూడదు కాబట్టి దేవుడు ప్రత్యక్షముట అనే టాపిక్ నేను కొంచెం సాగ తీసుకున్నా ఎందుకు సాగ తీసుకున్నానంటే నేను మీకు విషయం చెప్పదుకున్నా అదేమిటంటే దేవుడు ప్రత్యక్షమవుత సంభవము ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ నాట్ డిఫికల్ట్ ఎట్ కానీ నాలుగు చేతులతో గద అలా డ్రెస్అప్ అయిపోయి డ్రెస్అప్ అయ్యి జీవితాల విధి చేసుకుని అవన్నీ పట్టుకుని మీ ముందు ప్రత్యక్షమవుతాడని మీరు అపేక్షించకూడదు మరి దేవుడు ప్రత్యక్షం అవడం అంటే ఏమిటి అశ్వత్థ వృక్షం మీ ముందు కనపడితే దేవుడు ప్రత్యక్షమైనట్టే ఓంకారం మీకు వినపడితే దేవుడు ప్రత్యక్షమైనట్లు సూర్యుడు ఉదయించే సూర్యుడు దర్శనమైతే దేవుడు ప్రత్యక్షమైనట్లు చంద్రుడు దర్శనమైతే దేవుడు ప్రత్యక్షమైనట్లు అలాగే ప్రత్యక్షం అవుతాడు దేవుడు అంతేగాని డ్రెస్ అప్ అయిపోయి కిరీటం పెట్టుకుని మీకు ప్రత్యక్షం అవ్వడం ఇలాగే ప్రత్యక్షం అవుతాడు కాబట్టి అశ్వత్థ వృక్షం రూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షముట సంభవము మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి అశ్వత్థ వృక్షాన్ని చూసి ఈశ్వరుడు దర్శనమైనది అని మీరు తెలుసుకోవాలి ఆ రకంగా మీరు మిమ్మల్ని మీరు అభ్యాసం చేసి ఆ రకంగా తెలుసుకోవాలి అవట అశ్వత్సవృక్షాణ హరి ఓం దత్సత్ శ్రీకృష్ణాపణమస్